తి భశ్రమస్తమేష్టరాజా బ్రహ్మస్ నోదసాదన శ్రీమహాత్పతయి స్శివసమారం శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా సహనాభవతు సహనౌ భనత్తు సహ వీయకరమావై తేజస్వీ నవీతమస్ విద్విషావహై ఓ శాంతిశాంతి అనువ్యాఖ్యా వ్యాఖ్యా సో ఈ విధంగా అష్టవిధమైన బ్రాహ్మణము వేదము మంత్రభాగము అంతా కలిపి మొత్తం వేదమంతా కవర్ అయింది ఇవన్నీ కూడా అస్యవ నిశ్వసి ఈ పరమాత్మ యొక్క నిశ్వాసలు మాత్రమే అంటే పరమాత్మ నుండి సునాయాసముగా ఆవిర్భవించినవి మాత్రమే అంతవరకు ఆ ప్రకరణంలో ఉన్నాము అత ప్రమాణం నిరపేక్ష స్వాధే తస్మాత్ ఎత్తేన ఉత్తం తథైవ ప్రతిపత్తవ్య ఆత్మన శ్రేయ ఇచ్చద్భి జ్ఞానం వా కర్మేది సాధన దశలో ఉన్నవారైతే కర్మను స్వీకరించాలి శృతి చెప్పిన విధంగా కర్మయోగ రూపమైనటువంటి కర్మ జీవితాన్ని స్వీకరించి అంతఃకరణ శుద్ధి ద్వారా జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఒకసారి అంతఃకరణము యొక్క శుద్ధి అనుభవానికి వచ్చిన తర్వాత ఇక నివృత్తి ప్రధానంగా ఉంటూ ఆత్మనిష్ఠులై జీవితాన్ని గడుపుతారు సో సందర్భాన్ని బట్టి జ్ఞానము కావచ్చు కర్మ కావచ్చు దానిని శ్రేయ ఇచ్చి శ్రేయస్సును కోరేవారు ఆ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటే వేదాన్ని వెలయింపజేసిన మహర్షుల యొక్క తాత్పర్యం అలా ఉన్నది వేద యొక్క సెంట్రల్ విషన్ వాళ్ళ వాళ్ళ దర్శనం ఏ విధంగా ఉందంటే మానవుని యొక్క మానవుని యొక్క తత్వము మానవుడు సుఖాలు జీవుడు మృత్యువు నుండి అమృతత్వానికి పోవాలి అసతోమా సద్గమయ్య అలాగే మృత్యోర్మ మృత్యోర్మ అమృతంగమయ్య అసతోమా సద్గమయ ఈ మిత్యండి ఈ అసత్యం నుండి సత్యంలోకి పోవాలి అంతే తప్ప అలాగే ఈ ఖండితమైన భేద ప్రయుక్తమైన నుండి అఖండ సత్యద్రూపాన్ని పొందాలి అది అది అది తాత్పర్యం తప్ప మహర్షుల యొక్క విషన్కి తాత్పర్యం అది తప్ప ఈ సంసారంలో ఉంటూ ఏవో కామ్యకర్మలు చేసుకుంటూ ఈ దేవుళ్ళని ఆ దేవుళ్ళని పూజించి ఈ కోరికలో ఆ కోరికలు అలా ఉండడము మహర్షుల యొక్క విషనైతే అది కాదు ఆ విషం నుంచి బయలుదేరినటువంటి మంత్ర సమూహాన్ని తీసుకుని సంసారానికి అన్వయింపజేయడము అది కాలక్రమంలో వచ్చినటువంటి ఒక మార్పు మార్పు అంటే అది ఉన్న పైకి వెళ్ళి మార్పు కాదు సమాన స్థాయిలో ఉన్న మార్పు కాదు డౌన్వర్డ్ ట్రెండ్ స్వామి వివేకానంద ఒక చిత్రమైన ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఒకటి చేశారు ఆయన ఏమన్నారంటే కర్మకాండ చాలా తక్కువగా ఉండేది అది బాగా విస్తరించింది ఇప్పుడు ఎంత విస్తరించిందంటే మీరు కనుక కొంచెం సావధానులుగా ఉండకపోతే ఆ కర్మకాండ మీ జీవితాన్ని కబళించి వేసుకుంది కర్మ తప్పింకే ఉండదు జ్ఞానం అనేది కంట్లో కలికానికి కూడా ఉంది కర్మే ఉంటుంది జ్ఞానం అనే సో ఇప్పుడు మీరు ఎదుర దేవాలయంలో పెద్ద పెద్ద డబ్బు బాగా వచ్చి దేవాలయాల్లో కర్మ ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలవన ఐదింటికో నాలుగు గంటకో ప్రారంభమవుతుంది కారంభం ఇది రాత్రి పన్నెండు గంటల దాకా నిద్రపోతూ అవుతూనే ఉంటుంది దేవుడికి సరిగ్గా నిద్ర లేదని కూడా ఒక మహాత్ముడు వాపోయినాడు అంత కర్మకాండ జరుగుతూ ఉండిపోదు రోజంతా కర్మకాండే ఆ కర్మకాండలో కూడా చాలా అసందర్భమైనవి కొన్ని వచ్చి ఏనుగుల్ని హింస పెట్టి ఏనుగులతోటి ఊరేగింపులనే ఒక అసందర్భము తర్వాత పులుగు జబ్బాది అనే రెండు పదాలు మీరు వినుంటారు ఈ పులుగు అనేది ఒక తైలం అది సుగంధ తైలం ఆ తైలము ఒక పర్టికులర్ పిల్లి పిల్లి జాతికి చెందిన ఒక జీవం నుంచి వస్తుంది ఆ పిల్లి జాతికి చెందిన జీవాలను వీళ్ళు పట్టుకుంటారు అడవుల్లో పట్టుకునే వాటిని బోనుల్లో బంధించి పెడతారు వాటి దేహం నుంచి వచ్చేటువంటి ఆ తైలం కోసం ఎందుకంటే ఆ తైలము అది సుగంధంగా ఉంటుంది అది ఒంటికి రాసుకుంటే చాలా పరిమళంగా ఉంటుంది సంపంగి నూనె రాసుకుంటారు చూడండి సంపంగి నూనె అంటారు కేశ తైలము ఇలాంటి వివాహం చిన్నప్పుడు విని వాళ్ళు అవి వాటిలో సో ఇలాంటి మీరు వినుంటారు అలాంటిది ఈ పునుగు జవ్వారి ఈ జవ్వారి నాకు తెలియదు ఇంకా పునుగుతో పాటు వస్తుంది అది కూడా ఆ మస్క్డియర్ నుంచి వచ్చింది జవ్వారి ఆ మస్క్డియర్ ని సంహరించి దాన్ని నాభి నుంచి తీసే ఏదో చేస్తారు అది ఒడ్డికి రాసుకుంటారు ఈ రాజులు మహారాజులు సో అది దేవుడికి ఆ తైలంతో దేవునికి అభిషేకం ఎవడో పెట్టాడు ఎప్పుడు పెట్టాడంటే పదహారో శతాబ్దంలోనో పదిహేడో శతాబ్దంలోనో పెట్టి ఉండొచ్చు అంత మాత్రానది పవిత్రమైపోతుందండి పదహారు శతాబ్దంలో పెడితే పవిత్రమైపోతుందా మీరు దాన్ని పరిశీలించి దాని యోగ్యత నిర్ధారించుకోవాలిగానే ఎప్పటి నుంచో వస్తుందనే మాట ఏమన్నమాట అది సో లేకపోతే పంతొమ్మిది శతాబ్దం నిన్న కాక మొన్న పెట్టి ఉండొచ్చు ఎప్పుడు పెట్టినా కూడా అది అయోగ్యమైనటువంటి చర్య అది ఒక అది ఒక సేవ వాట్ ఈ మీన్ బై సేవ సో ఈ విధంగా ఇటువంటి ఈ విధంగా కర్మకాండ అలా ఎంత విస్తరించిందో చూడండి ఈ కర్మకాండ చేసేది ఎవరు ఆయా ఆయా పీపుల్ చేస్తూ ఉంటారు షిఫ్ట్ డ్యూటీల కింద వేసుకుని జీతాలు తీసుకుంటూ చేస్తూ ఉంటాం ఎంత విస్తరించిందంటే అక్కడ ఒక జ్ఞానానికి సంబంధించి ఒక ప్రవచనం కూడా ఉండదు ఇక్కడ నేను గురువాయూర్ టెంపుల్కి వెళ్ళా రోజు ఒక ప్రవచనం ఉంటుంది అక్కడ రోజు గుంటూరులో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి నేను ఒకేసారి వెళ్ళా అక్కడ రోజు ఒక ప్రవచనం ఉంటుంది ఏదో ఒకటి ఒకప్పుడు కవి కవి తన కవిత్వాన్ని గురించి మాట్లాడే సాయంకాలం మీరు సిక్స్కి వెళ్తే సెవెన్ థర్టీ దాకా ప్రవచనం విని రావచ్చు నేను కూడా వెళ్ళి ఓ రోజు ప్రవచనం చెప్పాను మళ్ళీ మళ్ళీ రమ్మని వాళ్ళు పదిసార్లు ఉన్నాను అడిగారు ఇంకా నా వల్ల కాదని నేను ఆపేశానికి వెళ్ళాను ఎప్పుడో ప్రవచనం ఉంటుంది సో ఎంతో కొంత జ్ఞానానికి కూడా అవకాశం లేకుండా ఈ కర్మకాండం అలా పెరిగిపోతుంది పెరిగిపోయింది అని స్వామి వివేకానంద అంటాడు కాబట్టి మహర్షుల యొక్క మంత్రాలలో ఉండే విషను ఒక స్థాయిలో ఉంటుంది అక్కడి నుంచి కర్మ ఈ కర్మ చేసేవాడు కొంత భక్తి శ్రద్ధలతో చేస్తే కనీసం ఏదో మంత్రం పేరు పెట్టి దేవుడికి ఆరాధన చేస్తున్నాడు ఒక లెవెల్లో బాగుంది అకాడమీషియన్ అది ఉండదు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డౌన్ఫాల్ దీని గురించి మనం చూస్తున్నాము కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి తర్వాత మనం వేర్వేరు దేవతల్ని ఈ మంత్రాల్లో ఆరాధిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది లేదా అగ్ని ఇంద్రుడు వరుణుడు ఆ రకంగా వేర్వేరు దేవతలను ఆరాధిస్తున్నామా అనే విషయం ఒకటి కనపడుతుంది దాని గురించి కూడా ఒక చిన్న అభిప్రాయాన్ని మీకు చెప్పేసి నేను ఈ ప్రసంగాన్ని ముగించి ముందుకు వెళ్తాను ఈ వేర్వేరు దేవతలు ఉంటే వీటి వీళ్ళందరినీ కూడా అగ్ని వరుణుడు ఇత్యాది దేవతలందరినీ కూడా వేద అదిథి యొక్క పుత్రులు అని వర్ణించాయి అదితే పుత్రాహ పుత్రా అనో పుత్రాసహ అనో ఏదో ఉందో మంత్రం ఉంటుంది అదితిథి అంటే ఇన్ఫినిటీ అని అర్థం దితి అంటే డివైడెడ్ అదితి అన్డివైడెడ్ ఇన్ఫినిట్ ఆ ఇన్ఫినిట్ అంటే పరమాత్మ యొక్క అంగములు ఆ విధంగా మంత్రాలు ఆ ఈ వివిధ దేవతలను బోధిస్తున్నాయి తర్వాత ఈ దేవతలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ పరమాత్మ యొక్క వివిధ రూపములుగా మనం భావన చేయాల్సి ఉంటుంది పరమాత్మ యొక్క వివిధ రూపములు నిజానికి దేవతల నామధేయాలన్నీ కూడా అవి విశేషణాలు మట్టికే ఎపిటెట్స్ అంటారు అంటే సిగ్నిఫికెంట్ నేమ్స్ ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి అన్ని పేర్లు కూడా విశేషణాలే విష్ణు సహస్ర విశేషణాలు అనొచ్చు అయితే ఇంగ్లీష్లో ఎగ్జెక్టివ్ యొక్క స్ట్రక్చర్ వేరే ఉంటుంది నౌన్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది కానీ సంస్కృతంలో నౌన్ నామవాచకము విశేషణము ఒకే స్ట్రక్చర్లో ఉంటాయి కాబట్టి విశేషణములు అనాల్సిన చోట నామములు అనేస్తారు ఎందుకంటే నామము విశేషణము ఏకరూపంగా ఉంటాయి స్ట్రక్చర్ ఒకలాగే ఉంటుంది ఆ కారణంగా దాన్ని విష్ణు సహస్ర నామములు తప్ప అవి ఇప్పుడు ఈ ఎలియాస్తులు ఉంటాయి ఎలియాస్తు నేమ్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు ముఖ్యంగా నక్సలైట్లో అందరికీ ఎలియాస్తులు ఉంటాయి నక్సలైట్లు రామకృష్ణ అని ఒక నక్సలైట్ ఆయన ఏదో గణపతి ఏదో రెండు మూడు ఎలియాస్తులు ఉంటాయి అలాగే నక్సలైట్లు విమెన్ కూడా ఉంటారు పద్మక్క మొదలైన వాళ్ళకు కూడా ఎలియాస్తులు ఉంటాయి ఏవో ఎలియాస్తులు పెట్టుకుంటారు ఎందుకంటే బహుశా వాళ్ళకి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దానికి అలాంటి అవసరం ఉండు ఆ ఎలియాస్ నామధేయాలు ఇప్పుడు నాకు కూడా ఎలియాస్ ఉండే నా పాస్పోర్ట్ నేము ఎలియాస్ స్వామితత్వం విధానం అంటే ఎలియాస్ అంటే మరో పేరు అని అర్థం కాబట్టి దేవుడికి కూడా ఇది విష్ణు అన్నది ఒరిజినల్ నేము వషత్కారహ ఎలియాస్ వషత్కార అని మీరు అనుకోకూడదు విశ్వం విష్ణుర్వషత్కారహ విష్ణుహ విష్ణు విష్ణు ఎలియాస్ వషక్కార ఎలియాస్ భూత భవ్య భవత్ప్రభు అలా ఉంటాయండి నేమ్స్ ఎక్కడైనా కాబట్టి ఇవి ఇవి విశేషణాలు అవన్నీ కూడా సిగ్నిఫికెంట్ నేమ్స్ అవి ఒక ఫిజికల్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తున్న నేమ్స్ అని మీరు అనుకోకూడదు ఇప్పుడు అగ్నిహి అని ఉందనుకోండి అగ్నిహి అంటే మీ ముందు ఒక జ్వాలా మంట కనపడుతూ ఉంటుంది అది జడం జడంగా ఉంటుంది కానీ జడమైన ఈ ప్రకృతి కార్యము ఒక మెటీరియల్ థింగ్ ఏదైతే కలదో దీనికి మూలంలో ఒక చేతనతత్వము కలదు అగ్ని దేవత అంటే ఆ చేతనతత్వం ఆ చేతనతత్వం ఎక్కడ ఉంటుంది ఎక్కడో చోట కూర్చుని ఉంటుందనో లేకపోతే మంటల్లో కూర్చుని ఉంటుందనో మీరు అనుకోకూడదు అలా ఉండదు మంటల్లో ఏముంటుందండి మంటల్లో ఫోటో తీసి ఇక్కడ ఇది ఉంది అది ఉంది ఇవన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ జనాల్ని మిస్లీడ్ చేయడం తప్ప ఇంక లేదు చాలా రాంగ్ డైరెక్షన్లో థింకింగ్ అంతా రాంగ్ డైరెక్షన్లో పోతుంది ఎనీవే సో అగ్ని అంటే ఈశ్వరుని యొక్క ఒకనొక ఆ యొక్క ఒకనొక శక్తి హీట్ హీట్ ఎక్కడ ఉంటుంది అంతటా వ్యాపించి లోపల బయట కూడా ఉంటుంది ఆ లోపల బయట వ్యాపించి ఉండే అగ్నికి ఆ హీట్ శక్తికి మీరు ఆరాధించదలుచుకుంటే జ్వాల ఎందు హోమాన్ని ఆహుతి సమర్పించి ఆరాధించవచ్చు కాబట్టి అగ్ని అన్నది సిగ్నిఫికెంట్ నేమ్ అగ్రే నయ్యతి ఇది అగ్ని సిగ్నిఫికెంట్ నేమ్ అంతేగాని స్పెసిఫిక్ ఫిక్స్డ్ నేమ్స్ కాదు సోమ అంటే ఆనందానికి వేద ఋషులు పెట్టుకున్న పేరు సోమ ఆనంద ఆనందము అని అర్థం అలాగే మిత్ర అనే దేవత ఉంటుంది మిత్ర అనే దేవత అంటే ప్రేమ సమరసత హార్మోనియం వాటికి సంబంధించిన దేవత కాబట్టి మీరు మిత్రదృష్టి కలిగి ఉంటే ఆ మిత్ర దేవత యొక్క ఒక లక్షణాన్ని మీరు అలవరుచుకున్నారు అని అర్థం అలా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే సూర్య అంటే ప్రకాశస్వరూపుడు ప్రకాశమునకు సూర్య అని పేరు కాబట్టి సూర్యుడు ఎక్కడుంటాడు అంతటా ఉంటాడు అడ్డు అది మిస్లీడ్ కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి సూర్యుడు అని మాటవరస ఎవరో ఒక ఆయన అన్నట్టుగా ఉండకూడదు అలాగే వరుణ ఉంటుంది సముద్రాధిపతి సముద్రం దేనికి సింబలు వ్యాస్ట్నెస్ ఆ హద్దులు లేని లక్షణం వ్యాస్ట్ ఉంటుంది దానికి వరుణ అని పేరు మహస్సముద్రం వరుణస్థిరోదే అని మంత్రం ఉంటుంది వరుణ సముద్రం తిరోదధే అని అక్కడ వరుణలు అంటే ఎవడో మిస్టర్ వరుణ అని ఒక ఆయన ఆ సముద్రం నీళ్లో కూర్చుని ఉంటాడు అప్పుడొప్పుడుపై కూర్చుంటాడు అలా మొదలెట్టకూడదు నేను వ్యాస్నెస్కి వరుణ అని పేరు ఆ సముద్రమునంతరం వ్యాపించి ఉన్నాడు ఆ వ్యాస్ట్నెస్ దేవత దేవత ఆఫ్ వ్యాస్ట్నెస్ దానికి వరుణ కాబట్టి ఈ విధంగా మహర్షులు వాళ్ళ యొక్క దర్శనంలో ఈ పదాలు ఏవైతే ఉన్నాయో అవి సిగ్నిఫికెంట్ నేమ్స్గా ఉండేవి అవి ఒక తత్వానికి ప్రతీకలుగా ఉండేవి ఒక తత్వాన్ని ఆరాధించడము ఒక తత్వాన్ని దర్శించటము అగ్ని అన్నాడంటే ఒక తత్వాన్ని దర్శిస్తున్నాడే అలాగే సోమ సర్వాణిభూతానే ఏత్యైవ మాత్రాముపజీవంతి అనుభవ బృహదారి యొక్క వాక్యం అవుతుంది ఈ ఆనందము సర్వవ్యాపకంగా ఉన్న ఆనందమే దాంట్లో ఉండే ఒక చిన్న అంశనే సకల ప్రాణులు కూడా అనుభవాన్ని పొందుతున్నాయి అదిగో ఆనందానికి సోమహ అని పేరు సో మీరు చక్కగా ప్రేమతో అనురాగంతో అందరూ కలిసిమెలిసి ఉపకారం చేసుకుంటూ కలిసిమెలిసి ఉన్నారనుకోండి ఆ లక్షణమే మిత్ర లక్షణం అలా కాకుండా పాలిటిక్స్ పెట్టుకుని ఒకటితో ఒకళ్ళు వెళ్ళడుకుంటూ కూర్చున్నారనుకోండి అది మిత్ర లక్షణాన్ని మీరు ఆ దేవత యొక్క అనుగ్రహాన్ని మీరు పొందలేకపోయారు అని కాబట్టి ఆ విధంగా మహర్షులు ఈ నామములను వాళ్ళు దర్శించారు తప్ప వాటికి ఒక ఫిజికలైజ్ చేసి పెట్టేసి కాంక్రిటైజ్ చేసి ఆ తత్వాన్ని విస్మరించేటువంటి పరిస్థితి చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి తర్వాత లాంగ్వేజ్ మీకు ఎప్పుడైతే దర్శనము లేకుండా పోయిందో భాష కూడా దాని క్యారెక్టర్ మారిపోతుంది ఇప్పుడు అతిథి అనగానే దర్శనము కనుక మీకు స్పష్టంగా ఉంటే అద్వైత తత్వము సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మతత్వము అని అని గోచరిస్తూ ఉంటుంది అదితి హి అప్పుడు ఆ దర్శనం ఉన్నవాడి నోట్లో ఆ అదితి శబ్దం ఓ రకంగా ధ్వనిస్తుంది సో అదితి అనేది మీ కఠోపనిషత్తులో ఉంది మంత్రం దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానమే అని కఠోపనిషత్తులో మంత్రం ఉన్నది కాబట్టి అదితి అనే దర్శనము ఆ విషన్ కలవాడి నోట్లో ఆ అది శబ్దం ఓ రకంగా ప్రకాశిస్తుంది ఎప్పుడైతే ఆ విషం లేనివాడు ఆ అదిని పట్టుకుంటాడు పట్టుకుని అదితి ఒక ఋషి యొక్క పెళ్ళాము అంటాడు భార్య ఆవిడికి సవతి ఉన్నది అంటాడు అదితికి సత్య సవతి సవతంటే ఆపోజిట్ దెబ్బలాడుకునే సవతంటే అపోజిట్ ఉంటుంది అపోజిషన్ ఉంటుంది అదితికి సవతి ఎవరు దితి ఏమంటే ఇది అదితి అనే విషంకి ఆపోజిట్ అలా తెలుసుకోడు వాడు ఇద్దరు లేడీస్ ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఉండే సవత్తులనే భావన చేసుకుంటాడు దాంతోటి అదితి దితి ఇద్దరు భార్యలు ఉన్నారు అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతలు దితికి పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు వీళ్ళందరూ ఫిజికల్గా ఉన్నారన్నట్టుగా వ్యాఖ్యానం చేసుకుంటారు దాంతో దాన్ని ఒక పురాణ గాథ కింద మార్చేసి సింబాలిక్గా పెట్టుకుంటే పర్వాలేదు సింబాలిజం లేని పురాణ గాథ సింబాలిజము విషము లేని పురాణ గాథ ఎప్పుడైతే మీరు పెట్టారో ఆ అదితిథి దితి అనే పదాలు వాటి యొక్క క్యారెక్టర్ మారిపోతుంది వాటిలో ఉండే ఆ దర్శనం ఏదైతే కలదో ఆ దర్శనము పోతుంది ఆ విస్తృతి ఆ విషంలో ఉండేటువంటి వ్యాపకత్వం అది కొరబడుతుంది కొరబడి ఆ శబ్దములు ఏమవుతాయంటే ఇవి కుంచుకుపోతాయి ష్రింక్ సో ఆఖరికి ఎలా తయారవుతుందంటే అతిథి అంటే అనంతమైన పరమాత్మ చైతన్యము అర్థం పోయి అదితి అంటే దితి అనే సవతితో దెబ్బలాడుకుంటూ కాలక్షేపం చేసే ఒక పెద్దమ్మా అనే అర్థంలో తేలుతుంది అక్కడికి తేలుస్తాడు దాంతో ఆ పదము కుంచుకుపోతుంది దానివల్ల ఏమిటవుతుంది ఆ అది లెటర్ బతికుంటుంది దాంట్లో ఉండే స్పిరిట్ చచ్చిపోతుంది ప్రాణం లేని శవల్లా తయారవుతుంది కాబట్టి లిటరేచర్ అంతా కూడా మీకు దాంట్లో ఉండే స్పిరిట్ కనపడదు ఎక్కడ ఆ స్పిరిట్ మీకు కనపడదు కేవలం లెటర్ మిగిలి ఉంటుంది ఆఖరికి మన అందరం కలిసి సంస్థలు స్థాపించి వేద పెట్టి చేసుకున్న ప్రయత్నం ఏమిటంటే ఆ లెటర్ని నిలబెట్టి ప్రయత్నమే తప్ప స్పిరిట్ని మనం నేర్పాలి అనే ఆలోచన కూడా ఎవరు నన్ను ఒకసారి వేద పాఠశాలకి ఇన్వైట్ చేశారు సరే వెళ్ళాను ఈ ఎండల్లో వేద పాఠశాలకు వెళ్ళడం అది అంత తేలికేం కాదు అయినా ఏదో కొంచెం పెద్ద మనుషుల భావనని మనం మందించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏదో బయలుదేరి వెళ్ళి ఎండలోనే వెళ్ళాను నిజానికి వెళ్ళి వాళ్ళు వేదవధి వల్లించుకుంటున్నారు సో సరే సంతోషం పాపం వాళ్ళు వేదం వల్లిస్తున్నారు నేను ఒకప్పుడు అదే విధంగా వల్లించాను వేదము కాబట్టి ఐ కెన్ రిలేట్ టు ఆల్ దాట్ అదంతా నాకు తెలుస్తూ ఉంటుంది సరే వచ్చేసినప్పుడు నన్ను ఏదైనా మీద సలహా ఇవ్వండి అన్నారు అంటే నేను నన్ను సలహా ఇవ్వడం అంటే నేను చూడండి వాళ్ళకేదైనా కొద్దిగా సంస్కృతం నేర్పాలి తర్వాత అరిథమెటిక్ కొద్దిగా నేర్పాలి ఇంగ్లీష్ కూడా కొద్దిగా నేర్పాలి అంటే మేము ఆ పని చేసే ప్రయత్నం చేస్తాము అంతేకాకుండా వాళ్ళ కొంచెం ఒక్క పిసరు భగవద్గీత నేర్పితే వాళ్ళు వల్లించిన మంత్రాలలో ఉండే స్పిరిట్కి కొంచెం డిగ్రీ అయ్యే అవకాశం రావచ్చు లేకపోతే లెటరే పట్టుకుంటున్నారు తప్ప స్పిరిట్ని వదిలేసే ప్రయత్నం వదిలేస్తున్నారు వాళ్ళకి చిన్నతనం వాళ్ళకి తెలియదు పెద్దలు మీకు తెలీదు కాబట్టి ఈ సమావేశంలో ఆ స్పిరిట్ని మనం ప్రవేశపెట్టాలి అంటే వాళ్ళ స్థాయికి కొంత గీతని కొద్దిగానైనా బోధించి అట్లీస్ట్ వారానికి రోజైనా గీత వాళ్ళకే ఒక క్లాసు కొంచెం ఒక్క పిసర స్లోగా కర్మయోగము ఇలాంటివి బోధించేటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఆచార్యులకుతో సహా ఆచార్యులను విడిచిపెట్టేయడం కాదు వాళ్ళకి చుట్టి వాళ్ళు ఇంట్లో టీవీ చూసుకుంటూ ఉంటారు వీళ్ళు పిల్లలకేమో నేను గీత బోధించాలంటే అలా కాదు కాబట్టి ఆయన చేయండి అంటే అదేదో మీరే చేయండి అంటే నా వల్ల కదయా ఇంకో వాళ్ళ చేతున్న వాళ్ళ చేతున్న అని చెప్పి పూజ్య స్వామీజీ పుస్తకం ఒకటి ఉంది ఆ పుస్తకాలు పట్టుకెళ్ళమని ఆ పుస్తకాలు పట్టుకుని వెళ్ళారు వాళ్ళందరికీ చదువుకునే ఇవ్వండి గీత పట్టుకుని చదువుకోవాలనే ఒక సంస్కారం కలిగించండి రెండు బేలాలు చదివి మీరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే వేద ఋషి యొక్క దర్శనం నుంచి ఆ లెవెల్స్లో ఎక్కడ ఏ లెవెల్ దాకా అది పడి ఉన్నది అనే ఒక సమకాలీన సమాజంలో ఉండే స్థితిని మీకు వివరించాను మంచిది తర్వాత నామ విక్రియావస్థ ఇప్పుడు దీంట్లో మీరు చిత్రం చూడండి ఆ పరమాత్మ నుండి సునాయాసంగా ఇదంతా ప్రకటమైనది అని పెద్ద లిస్ట్ ఆ లిస్ట్ అంతా ఏమిటో దానికి నామ ప్రపంచము అని నామము నామము అంటే సంస్కృత పదం తెలుగు పదం కాదు మీరు అది గుర్తులు పెట్టుకోండి ఎందుకంటే నామము అని మీరు వింటూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను తెలుగు పదం వేరు అర్థం వేరు సంస్కృతుల పదానికి అర్థం వేరు తెలుగు పదానికి నామము అంటే అర్థం ఏమిటి తెలుగులో నాము అని ఒక పదం ఉన్నది ఎప్పుడైనా తెలుసా మీకు నాము అంటే ఏమిటి శుద్ధ శుద్ధ నాము నాముతో పెట్టుకునేది కనుక నామము అయ్యి ఉండొచ్చు బహుశా నామా అయ్యుండొచ్చు అది ఎవరో కదో నాకు తెలీదు కాబట్టి తెలుగు పదాలకు అర్థం ఏమిటి ఇలా పెట్టుకుంటారు ఊర్ధ్వపుండ్రం ఊర్ధపుండ్రము అని అర్థం నాము నుంచి వచ్చింది కనుక నామము అయ్యుండొచ్చు ఐఎమ్ నాట్ ష్యూర్ ఏమంటే సంస్కృత పదం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది నామ నకారాంత నపంసకమైన శబ్దం నామ నామ్ని నామని నామాని అది శబ్దం సో పేరు కాబట్టి నామ ప్రపంచం ఇది నామ అంటే తెలుగు నామం కాదు సంస్కృత లాభం ఏదో ఇతరు చెప్పాను ఇలా మళ్ళీ చెప్పారు ఏమనుకోకండి ఎవరైనా నామం పెట్టుకునే వాళ్ళు ఉంటే మీరేమీ చింత చేయొద్దు మీరు కంటిన్యూ చేయండి నామాన్ని మానే ఎక్కర్లేదు సో నామ సో ఈ మొత్తం మంత్రంలో ఆ పరమాత్మ నుంచి ప్రకటమైనది చెప్పారు ఏమిటది అంతా నామ నామం తప్పింకేమి నామం అయితే మరి ప్రపంచంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి నామప్రపంచము రెండవది రూప ప్రపంచము మీరు సినిమాకి వెళ్ళారనుకోండి సినిమాకి వెళ్తే పేరు అడుగుతారు సినిమా పేరు అడుగుతారు అంటే అక్కడ ప్రారంభమవుతుంది నామ సినిమా అంటే నామ ప్రపంచం తర్వాత యాక్టర్స్ పేర్లన్నీ పెడతారు నామప్రపంచం తర్వాత పూర్వం వాళ్ళు ఏ యాక్టర్ ఏ పాత్ర కింద వేశారు అన్నది కూడా కన్యాశుల్కన్ అలార్డు చోట్ల పెట్టేవారు సో గిరీశం ఎన్టీ రామారావు అలా అలాగ పేసేవారు అంటే ఆ సినిమాలో ఉండే పాత్రలన్నీ కూడా ఇది నామ్రపంచము అయితే సినిమా అంటే నామప్రపంచం ఒక్కటేనా కాదుగా నామాలన్నీ చూపించేసి ఇంటికి పంపించేస్తారా కాదు కదా రూప కాబట్టి నామ్రపంచము రూప ప్రపంచము కలిస్తే మొత్తం సినిమా అయింది ఈ జగత్ అంటే సినిమా వంటిది విశ్వం గంధర్వ నగరం వంటిది కదా గంధర్వ అంటే సినిమా అండి వీళ్ళు ఎన్టీ మొదలైన నటులు వీళ్ళే గంధర్వులు అంటాయి గంధర్వుల పక్కన అప్సరసలు కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక శబ్దం చెప్తే రెండో శబ్దం వచ్చేస్తుంది కృష్ణుడు అనగానే అర్జునుడు వస్తాడు అలాగా గంధర్వ వంటిది సో గంధర్వ నగరవత్ అని చాలాసార్లు అంటారు ఈ జగత్తుని అంటే సినిమా వంటిది సినిమా ఎలాగైతే నామ ప్రపంచము రూప ప్రపంచము కలిసి ఉంటుందో అలాగే ఈ జగత్తు కూడా నామ ప్రపంచము ఇప్పుడు ఒక ఆయన అన్నాడు ఈ సంసారంలో చాలా బద్ధులమై ఉన్నామండి సంసారం బంధిస్తోంది అన్నారు అంటే నేను అన్నాను సంసారం అంటే ఏమిటండి సంసారం అంటే ఏంటి నేను నేను ఉంటుంది సెంట్రల్ నేను లేకుండా సంసారం నేను చుట్టూ సంసారం నేను నేను అనేది ఒక నామం నేను అనేది ఆ సత్య ఆత్మకు పెట్టుకున్న ఒక నామం నా భార్య నా కొడుకు కోడలు కూతురు అల్లుడు మనవడు ఇగో ఇది ఈ పేర్లు ఇవన్నీ పేర్లు ఏమంటే ఈ ఈ నామ ప్రపంచం ఆ పేర్లకి కరస్పాండింగ్గా రూపాలు కూడా ఉంటాయి రూప నామప్రపంచము రూప కలిస్తే ప్రపంచము లేక సంసారము పూర్తయింది ఇప్పుడు పరమాత్మ నుండి మొత్తం ప్రపంచం ప్రకటమైనప్పుడు కేవలం నామ ప్రపంచం చెప్పేసి వదిలేశారు మీరు రూప ప్రపంచం కదా మరి పరమాత్మ నుంచి ప్రకటమైనది అనేది సమగ్రం కాలేదే అని ఒక శంక దానికి సమాధానం చెప్తున్నారు నామం చెప్తే రూపం చెప్పక్కర్లేదయా నామంలోనే ఉంటుంది రూపము ఇప్పుడు ఉదాహరణకి నేను నా భార్య అన్నాడు అనుకోండి ఓన్లీ స్త్రీ అయితే నేను నా భర్త చూడండి ఇప్పుడు రూపం అంటే ఫోటో చూపించాలంటే ఇప్పుడు మామూలుగా ఎయిర్పోర్ట్లోనూ అక్కడ ఐడెంటిఫికేషన్ కార్డు చూపించాలి ఆ రూపం కాదు ఇక్కడ రూపము అంటే రూపము అంటే భార్య అనగానే మనస్సులో ఒక కల్పన కలుగుతుందా కలగదా ఒక భావన ఒక ఐడియా అది రూపం అంటే కాబట్టి నేను నా భార్య భార్య అనగానే ఒక రూపం రూపం అంటే ఫిజికల్ అని ఇది ఐడెంటిఫికేషన్ కార్డు మీద ఉన్న ఫోటో రూపం అనుకోకదు మీరు ఇట్స్ ఏ మెంటల్ ఫామ్ ఫిజికల్ ఫామ్ కూడా ఉంటుంది మెంటల్ ఫామ్ ఆ మెంటల్ ఫామ్ ఎలా ఉంటుంది నేను నా భార్య అంటే ప్రపంచంలో ఇంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ ఈ స్త్రీతోటి నాకున్నటువంటి సంబంధం చాలా విశిష్టమైనది ప్రత్యేకమైనది దాంట్లో కొంత రాగం ఉంటుంది కొంత ద్వేషం ఉంటుంది ఈమె నా చెప్పిన మాట అప్పుడప్పుడు వింటుంది కానీ అప్పుడప్పుడు వినదు ఎందుకు వినాలి అంటే నా భార్య అంటే మరి వినద్దా చూసారా రూపము అంటే రూపం అంటే అలా ఉంటుంది ఇట్స్ ఎ మెంటల్ స్ట్రక్చర్ కాబట్టి అలాగే కొడుకు అంటే ఒక మెంటల్ స్ట్రక్చర్ ఒక ఫిజికల్ షేపే కాదు ఒక మెంటల్ స్ట్రక్చర్ ఉంటుంది సో అది ప్రపంచం అంటే నామప్రపంచము రూప నామ నామప్రపంచాన్ని చెప్తే ఇంకా వేరే రూప ప్రపంచం చెప్పక్కర్లేదు ఎందుకంటే నేను నా భార్య వీడు అనగానే ఆ భార్య ఆ మెంటల్ స్ట్రక్చర్ అంతా కూడా దీస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఆవిడొచ్చి పక్కన నిలబడితేనే భార్యన అసమాను పక్కనే నడప నిలబడక్కర్లేదుగా ఆవిడ ఒక్కసారి కూడా పక్కన నిలబడకపోయినా మనస్సు అంతా కూడా వ్యాపించి ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఎప్పుడు మనస్సులో స్థిరంగా ఉంటుంది అలాగే భర్త అన్నారు కూడా అలాగే కొడుకు కూతురు ఇవన్నీ కూడా కాబట్టి నామ చెప్తే రూప కవర్ అయిపోయినట్లే వేరే చెప్పక్కర్లేదు ఇప్పుడు చూడండి రూపస్య విక్రియావస్థా నామప్రకాశవశాహీ ఈ ఎల రూపము యొక్క వికారము చెందిన అవస్థయే అవస్థ ఏదైతే కలదో అది అంటే వేరు వేరు అని అర్థం ఇప్పుడు మట్టి ఉన్నది మట్టి నుండి ఘటము చేశాడు అన్నారు ఘటము చేశాడు అంటే ఘటశబ్దం తెలియకుండా ఘటన చేయగలడా చేయలేడు ఎందువల్ల ఘట శబ్దం తెలియకుండా ఘటం ఎందుకు చేయలేడు ఎందుకు చేయలేడు అంటే ఘట రూపం తెలియకుండా ఘటాన్ని చేయలేడు ఘట శబ్దం తెలియకుండా ఘట రూపం తెలియదు తెలిసిందండి కాబట్టి ఘట శబ్దం తెలిస్తే ఏమవుతుంది ఘట రూపం తెలుస్తుంది ఘట రూపం తెలిస్తే ఘట నిర్మాణం అవుతుంది ఘట నిర్మాణానికి మూలంలో ఏముంది ఘట శబ్దం ఉంది అంచేతనే ఘట శబ్దం తెలుసున్నవాడు మాత్రమే ఘటాన్ని చేయగలుగుతాడు ఇప్పుడు కుమ్మరి వాడిని కుండ చేయవయా అంటే ఆ చేస్తాను వాయా అంటాడు ఎందుకని కుండ శబ్దం అతనికి తెలుసు కనుక కుమ్మరివాడిని ఇంగ్లీష్ చదువుకో పార్ట్ యు మేక్ పార్ట్ అని అతను కొన్ని చేస్తాడా ఎందుకని ఆ పార్ట్ అనే శబ్దం అతనికి తెలియలేదు అదే కుండ చేయమంటే చేస్తాడు ఇప్పుడు ఏ ఫర్ యాపుల్ అని చెప్పారు ఎక్కడో ఇక్కడ ఓ పల్లెటూళ్ళో వాడు ఆ పిల్లాడు అడిగాడు యాపిల్ అంటే ఏమిటని అడిగాడు వాడు ఎప్పుడూ యాపుల్ చూడలేదు యాపుల్ అంటే హిమాచల్ ప్రదేశ్లోనూ అక్కడ పండుతాయి ఈ రోజుల్లో కార్లు బస్సులు కాబట్టి రైళ్ళలో ఎక్కించి ఇక్కడికి పుట్టుకొస్తున్నారు అలా ఏపుల్ ఏ ఫర్ యాపుల్ అని చెప్తే వాడికి అర్థం కాలేదు అలా కాకుండా ఏ ఫర్ యాండ్ అన్నారు అనుకోండి తెలుస్తుంది ఎందుకంటే నామంతో పాటుగా రూపం వస్తుంది మీరు ఏ ఫర్ యాపుల్ అంటే వాడికి ఆ రూపాన్ని కూడా మీరు ప్రత్యేకంగా పనికట్టుకుని చెప్పాలి ఎందుకంటే రూపం వాళ్ళు బుద్ధిలో లేదు ఎంత సమస్య చూడండి బోధించటంలో సమస్య అంతకంటే ఏ ఫర్ యాస్ అంటేనే కాబట్టి నామప్ర ఈ వికారములు వేరువేరు వికారములు వస్తూ ఉంటాయి ఆ వికారములకే రూపములు అని ఒక్కొక్క వికారము ఒక్కొక్క అవస్థ అంటే ఒకప్పుడు ఉంటుంది ఇంకొప్పుడు పోతుందనే అభిప్రాయం అటువంటి వివిధ రూపముల యొక్క ఈ వికృతులు వికారములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఆ నామములే ప్రకాశింపజేస్తూ ఉంటాయి ఇప్పుడు ఫలానా ఆయన ఆయన ఒక ఆయన ఉన్నారు మిస్టర్ ఎక్స్ ఉన్నారు మిస్టర్ ఎక్స్ మధ్యవయస్కుడు అన్నారనుకోండి ఆ దేహము యొక్క ఒక విక్రియావస్థని ఆ మధ్యవయస్కుడు అనే నామము నామము వర్డ్ తెలుపుడు మిస్టర్ యాక్సీజ్ ఓల్డ్ మ్యాన్ అన్నారనుకోండి ఆ విక్రియావస్థని ఆ దేహము యొక్క విక్రియావస్థని ఓల్డ్ మ్యాన్ అనే నేము తెలుపు చేస్తాం ప్రకాశింపజేస్తాం కాబట్టి రూపముకుండే వివిధ వికృతులు ఏవైతే ఉంటాయో వివిధ అవస్థలలో ఉండే వివిధ వికారములు ఇవన్నీ కూడా ఆ నామము చేత ప్రకాశింపజేయబడుతూ ఉంటాయి కనుక నామం చెప్తే రూపాలు చెప్పినట్టే ఇప్పుడు జైలుకి వెళ్ళారనుకోండి జైల్లో ఎంతమంది ఉన్నారో వంద మంది ఉన్నారు అదే లిస్ట్ అంటే లిస్ట్ ఇస్తాడు లిస్ట్ ఇస్తే నామాలు చూస్తారు ఆ నామాలు చూడటం ద్వారా మీకు రూపముల యొక్క జ్ఞానం కలుగుతుంది రూపములంటే వాళ్ళ ఫిజికల్ షేప్స్ ఎలా ఉన్నాయి వీడు ఎంత వాడు అంత పూర్తిగా ఉన్నాడు అలాంటివి తెలియకపోవచ్చు బట్టి వీళ్ళు ఈ క్రిమినల్స్ ఈ క్రైమ్స్ చేసి ఎక్కడ ఉన్నారు అని ఆ రూపజ్ఞానం కలుగుతూ ఉంటుంది కాబట్టి నామ ప్రపంచాన్ని చెప్తే రూప ప్రపంచాన్ని చెప్పినట్లే అయితే మరి ప్రపంచం అంటే ఇంకేనా నామాలు రూపాలేనా ఇంకా అంతకంటే వేరుగా ఏమీ లేదా అంటే అంతకంటే వేరే ఏమీ లేదు నామరూపయో రేవీ పరమాత్మ ఉపాధిభూత వ్యాక్రియమాణయ సలిలఫేనవత్ తత్వాన్యత్వేనా అనిర్వర్తవ్యో సర్వాహారత్వం కావండి సంసారం అంటే ఏమిటండి అంటే నామరూపయోరేవ సంసారత్వం అది వాక్యం నామరూపయోరేవ సంసారత్వం సంసారము అంటే నామములు రూపములు మాత్రమే అంటే సంసారం అని మీరు ఆలోచిస్తే మీ మనస్సు మీలో సంసారం ఉందా లేదా అంటే ఇది ఎంత చిత్రమైన విషయం అంటే మీరు ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు అంతే ఇట్స్ దట్ సింపుల్ నామరూపములు తప్ప సంసారం వేరే ఏమీ లేనే లేదు ఇప్పుడు వీడు ఉంటాడు నేను అని పేరు పెట్టుకుంటాడు దానికో రూపం దానికో నామం పెట్టుకుంటాడు ఆ నామంతో పాటుగా ఒక రూపం ఉంటుంది రూపం అంటే ఒక మెంటల్ స్ట్రక్చర్ మెంటల్ ఫామ్ ఒకటి అవని నేను సోన్సో ఐఎం ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనుకుంటాడు అయిపోయాడు అంతే ఖర్చు అయిపోతుంది వీడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎప్పుడైతే అనుకుంటాడో వీడు ఇంకా బుద్ధుడు అయిపోయాడు కదా నేను హెడ్ ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడే బుద్ధుడు అయిపోయినాడు కదా సో ఒక రూపాన్ని తనకు పెట్టేసుకున్నాడు తనకు ఒక రూపాన్ని తగిలి చేసుకున్నాడు ఏమండి ఈమె నా భార్య ఇంకో రూపాన్ని పక్కన పెట్టుకున్నాడు ఈమె నా భార్య అంటే ఓ రోజు ప్రేమ ఇంకో రోజు కలహం అలాగే నడుస్తూ ఉంటుంది అది దాంట్లో ఉండి శోభదానికి ఉంటుంది నేను నేనేం కాదల్లో కానీ ఊళ్ళో విషయం చెప్పాను కాబట్టి సో ఎందుకంటే ఈ కలహం కానీ ప్రేమ కానీ దేనివల్ల వస్తాయి ఆ రూపాన్ని బట్టి ఆ రూపాన్ని బట్టి వస్తాయి సో గ్లాసులు మంచినీళ్ళు అంటాడనుకోండి ఆమె ఇస్తే ప్రేమ ఇవ్వకపోతే కలహం అదే ఊళ్ళో వాళ్ళు ఎవరైనా మా గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు అనుకోండి దాహం వేసి ఆ విడవాతరు అనుకోండి సరే వీడు వీడి దాని పోలే ఆవిడ ఎవరో మనకి తెలియదో అనుకుంటాడు దాని గురించి పట్టించుకో ఎందుకంటే అక్కడ రూపం లేదంటే ఆ రూపం అనేది అది మనిషిని బంధించేస్తుంది కానీ మనం ఏమనుకుంటాం సంసారం అంటే ఫిజికల్గా ఏదో ఉంది అది బంధిస్తుంది అనుకోండి ఫిజికల్గా ఏమీ లేదు మిమ్మల్ని ఫిజికల్గా బండి ఫిజికల్గా పంచభూతాలు తప్పి ఇంకేం ఏమీ లేదు మిమ్మల్ని బంధించేది ఒక స్ట్రక్చర్ మెంటల్ ఫామ్ అహం బ్రాహ్మణ అన్నాడంటే బుద్ధుడి పేరు బంధంలో పడుతుంది ఒక రకమైన బంధంలో పడతాడు ఇంకొక పేరు పెట్టుకుంటే ఇంకో రకమైన బంధంలో పడతాడు అంచేతనే నేను సలహా చెప్పేవాడిని ఒకప్పుడు నేను ముసలివాణ్ణి అని అనుకోకూడదు ఎందుకంటే ఒక రూ ఒక నామాన్ని మీరు పెట్టేసుకుంటే ఐఎం ఓల్డ్ అని మీరు అనేసుకుంటే మీరు బంధంలో పడుతున్నారు షష్టి పూర్తి చేసుకున్నాను అంటాడు అవునండి మీతో షష్టి పూర్తి అసలు పేరు మీకు తెలుసుంటే మీరు పారిపోతారు అక్కడి నుంచి పూర్తి అంటే వినడానికి బాగుంది అబ్బా అరవై పూర్తి అయ్యాయా అంటే వీడు ఏదో పడిగట్టుకుని వీడు కష్టపడి పూర్తి చేసిన వీడేం పూర్తి చేశాడు ఆ కాలచక్రం పూర్తి చేసిన వీడు పూర్తి చేసిన నేను లేనే వీడి క్యాలెండర్లు ముద్రిస్తూ కూర్చుంటే అరవై ఏళ్ళు అయిందా లేకపోతే దాదాపులో అయిందా అది సరే పూర్తి బాగానే ఉంది పూర్తికి ఇంకో అసలు పేరు ఒకటి ఉంది ఉగ్ర రథ శాంతి అదే అసలు పేరు సో ఒక భయంకరమైన రథం వచ్చేస్తుంది చాలా వేగంగా వచ్చేస్తుంది ఉగ్ర అంటే భయంకరమైన రథం వేగంగా వచ్చేస్తుంది అది కొన్ని రానివ్వండి ఏం చక్కగా పండ పండగ చేసుకోవచ్చు అంటే అయ్యా కాదండి బాబు శాంతి చేసుకోవాలి పండగ కత్తి చేసుకోవడం ఆ రథం అంటే అది జరా అన్న మృత్యు అది మృత్యు దేవతను పట్టుకొస్తుంది ఆ రథానికి జరా పేరు జర అంటే ముద్దుసలితనం సో ప్రాస్టేట్ గ్లాన్స్ దగ్గర నుంచి అన్నీ పనిచేయడం మానేస్తాయి సో కాబట్టి దట్ ఈజ్ వాటి దట్ ఈస్ ది ఉగ్ర రథ దట్ ఈస్ కమింగ్ దానికి పరిహారం చేసుకోవాలి అది చేసుకుంటున్నాం అనేప్పటికీ చూడం అప్పుడే పడిపోయాడు దాంట్లో అంతే ఈజ్ నో ఫిక్స్డ్ ఇంటూ ఆ భావం నుంచి బయటపడలేడు ఆ భావము వీడిని పట్టుకుని వెళ్తాడు సో దేహాభిమానాన్ని బట్టి వచ్చిన ఒకనొక రూపము కాబట్టి సంసారము అంటే నామరూపములు మాత్రమే అయితే మీరు అడగచ్చు ఏ రూపము ఏ నామం ఏ రూపం లేకుండా ఉండచ్చు అని ఉండొచ్చు దానికి ఒక కండిషన్ ఉంది ఏ నామం లేకుండా ఉండాలి మీరు ఏ నామము లేకుండా ఉండడం అభ్యాసం చేయండి నేను ఏమిటి అంటే ఆ ప్రశ్నకి సమాధానం లేదు నేను ఏమిటి అనే భూయామైకి సమాధానం లేదు అంటే అర్థం ఏంటో తెలుసినా నామం లేదు అనమాట నేను ఏమిటి నేను ఎప్పుడైనా మీతో నేను సన్యాసిని అని చెప్తుంటే విన్నారా మీరు నేను గురువుని అని చెప్తే విన్నారా నేను బ్రహ్మ విద్యా కుటీరు ప్రముఖుడిని అని చెప్తే విన్నారా మీరు ఏదైనా ఒక పర్టికులర్ సందర్భంలో చెప్పినా చెప్పచ్చు బట్ వీ రియల్లీ డోంట్ మీన్ ఇట్ ఏదో అలాంటి ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు మేము ఏదో ఆ విద్యార్థులు దానికి కొంత డొనేషన్ ఇద్దామనుకున్నాం ఏ పేరు మీద ఏమంటారు మీరు మీరు రన్ చేసే సంస్థ పేరు ఏమిటో చెప్పండి అంటే సరి పేరు చెప్పారు బ్రహ్మ విద్యా చెక్కురాశారు అది ఎవరికి ఇవ్వడా నాకే ఇవ్వండి నేనే చూస్తాను దాని సంగతిని నేనే తీసుకున్నాను దట్స్ ఓకే దట్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం ప్రాక్టికల్గా ఏదో చేస్తాం సన్యాసం నేను మీరు భిక్ష వండి నేను జీవితాన్ని గడుపుతాను దట్ ఈజ్ ఫైన్ బట్ ఆ రూపము మీ మనస్సులో ఒక తాదాత్మ్యాన్ని చెంది ఉన్నదా లేదా మీరు తాదాత్మ్యం చెందింది అంటే మీరు సంసారంలో పడిపోయారంటే ఆ నామము నామాన్ని మీరు పెట్టుకున్నారు అంటే దాంతోపాటు రూపం వచ్చేసి రూపం ఇప్పుడు మీకు ఇది తెలుసా ఇప్పుడు భార్య ఉంటున్నాయి భార్యని ఈమె నా భార్య నేను భర్తను అనే రూపం ఆ నామము నామము మీరు పెట్టుకుని ఆమెకు ఒక పెట్టి నామం పెట్టడం ఇది పెట్టడం కాదు అదే మరి అందుగురించే ఉపద్ఘాటం వల్ల చెప్పారు ఆమెకు ఒక నామాన్ని అన్వయింపజేసి తనకొక నామాన్ని పెట్టుకుని ఇప్పుడు ఇంకా వాడు ప్రేమించలేడు ఎందుకంటే ఈ నామములు ఆ రూపాలలో వాళ్ళని ఫిక్స్ చేసి పెట్టేస్తాయి ఇంకా ప్రేమకి తాగు ఉండదు అక్కడ కోఎగ్జిస్టెన్సే ఉంటుంది తప్ప ప్రేమ ఉండదు ప్రేమ ఎప్పుడు వస్తుందో తెలుసునండి ఈ నామము మనస్సు నుంచి తప్పుకున్నప్పుడు అప్పుడు యథార్థమైన ప్రేమ పెకటము ఎజెండా లేని ప్రేమ అప్పుడు పెకటము కాబట్టి సంసారము ఇది ఫస్ట్ పాయింట్ ఓకే అయితే కొన్ని నామరూపాలు సత్యములా అసత్యములా అసత్యములు అయితే శంకరులు దీనికో పేరు పెట్టారు అసత్యములు అంటే అనిర్వచనీయములు అని చెప్పారు అనిర్వర్తవ్యయో అంటే అనిర్వా అనిర్వచనీయములు అనిర్వచనీయములు రెండు రకములు యతో వాచో నివర్తంతే ప్రాప్యమనసా సహ ఆ పరమాత్మస్వరూపాన్ని ఇదం ఇత్ం ఇది ఇల్లాగా అని మీరు నిర్వచనం చెప్పడం సాధ్యం కాదు పరమాత్మకి నిర్వచనము ఉండదు ఎందుకంటే నిర్వచనము అంటే వాక్కు మనస్సు ఉన్న చోట నిర్వచనం వాక్కుకు మనస్సుకు గోచరము కానీ పరమాత్మ తత్వాన్ని మీరు ఏ విధంగా నిర్వచించగలరు మీరు నాసదీయ సూక్తం విన్నారు కదా పరమాత్మకి నిర్వచనము లేదు దాన్ని ఏమంటారంటే అవాంగ్మానస గోచరత్వేన అనిర్వచనీయం బ్రహ్మ బ్రహ్మ వాంగ్ మనస్సులకు గోచరము కాదు కనుక అనిర్వచనీయం మళ్ళీ అదే రూలు మళ్ళీ మీరు సంసారానికి పెట్టకూడదు సంసారం వాంగ్మనస్సులకు గోచరం కాకపోవడం ఏమిటి వాంగ్మనస్సులకే గోచరం అవుతూ ఉంటుంది కాబట్టి సంసారము లేక నామరూపములు అనిర్వచనీయములు అంటే అక్కడ అవాంగ్మానసోచరత్వేనా అనిర్వచనీయత్వం కాదు అక్కడ మరి అనిర్వచనీయత్వం ఏంటంటే తత్వాన్యత్వాభ్యాం అనిర్వచనీయత్వం ఇది తత్వము అంటే యథార్థము ఈ నామరూప ప్రపంచము నో యథార్థమని చెప్పడానికి వీరు లేదు అయితే కుందేటి కొమ్ము ఎలాగైతే యథార్థం కాదు కనబడదు కుందేటి కొమ్ము లేదు ఉండదు కనబడదు అయితే ఈ సంసారం కూడా కుందేటి కొమ్ము వంటిది కనుక కనబడకూడదు అని మీరు అనుకుంటే మళ్ళీ పొరపాటు కనబడుతుంది కాబట్టి తత్వము అంటే యథార్థము కాదు తత్వానికి ఆపోజిట్ ఏమిటి అతత్వము అంటే కుందేటి కొమ్మువలే తుచ్చము దాన్ని తుచ్చము అంటారు తుచ్ఛం అంటే తిట్టు కాదు సంస్కృత పదం అసత్ ఇది పోనీ అసత్ తుచ్చము అందామా అంటే తుచ్ఛమండానికి వీరు ఎందుకంటే భాషిస్తుంది తుచ్ఛం భాషించకూడదు ఇది భాషిస్తూ ఉంటుంది దీన్ని సత్త అండానికి లేదు అసత్తండానికి లేదు యథార్థం అనడానికి లేదు అయథార్థం అనడానికి లేదు ఇలా ఉంది ఇది మనదే దాన్నే అనిర్వచనీయం అలా ఎందుకైంది అంటే మాయా ఇది మ్యాజిక్ షో దృష్టాంతం సినిమాయో దృష్టాంతం ఏమంటే సినిమాలో హీరో ఫైనల్గా నెగ్గేయలేదా నెగ్గాడు ఏమంటే నిజంగా నెగ్గాడు అంటారా అబ్బాయి నెగ్గింది లేదు ఓడింది పెద్ద మాయ కాబట్టి ఈ నామరూప ప్రపంచము తత్వ అన్యత్వములుగా తత్వముగా కానీ దానికి భిన్నము అతత్వముగా కానీ నిర్వచించుటకు శక్యముగానిది కనుక అది అనిర్వచనీయము తర్వాత ఈ నామరూప ప్రపంచం పుట్టి చస్తూ పుట్టి గిట్టుతూ ఉంటుంది అది పుడుతూ ఉంటుంది చూస్తూ ఉంటుంది మనం అనుకున్నాం వీళ్ళ వీళ్ళ సంసారం నామరూపాత్మకమని వీటి సంసారం వీడు నిద్రపోయినప్పుడు నిద్రలోకి పోగానే పోయింది ఒకరికాశం ఇది ఒక మోడలు మీ నిద్రావస్థని మీరు అర్థం చేసుకోండి నిద్ర తెలిసిన వాడు నిజమైన యోగిరా విశ్వదాభిరామ వినుర వేమ అని ఒక పద్యం కూడా ఉంది వేమన్న చెప్పిన వేదం విశ్వన్న చెప్పిన వేదమో వేమన్న చెప్పిన వేదమో ఏదో అంటారు కదా నిద్ర ఎరిగిన వాడు నిజతత్వం మీరు కూడా అని ఇలాగేదో ఉంది నాకు గుర్తు మీ నిద్ర గురించి మీరు తెలుసుకోండి రోజు నిద్రపోతున్నాడు రాత్రి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మధ్యాహ్నం కూడా నిద్రపోతూ ఉంటాను అప్పుడప్పుడు పొద్దున్ను కూడా నిద్రపోతాం కొంచెం బ్రేక్ఫాస్ట్ ఎక్కువగా చేసి కుర్చీలో పూలబడితే చల్లగా ఉండి పొద్దున్ను కూడా నిద్రపోతారు సో ఈ విధంగా నిద్రపోతున్నారు కదా అసలు నిద్ర ఏమిటి నిద్రలో నేను ఏమవుతున్నాను నా సంసారం నిద్రలో ఏమవుతోంది ఎప్పుడైనా ఆలోచించారా ఈ సంసారం ఇంత భారంగా ఉంది నన్ను బంధిస్తోందని మీరు అంటున్నారు కదా అది అంత నిజంగా బంధిస్తుంటే మీరు నిద్రలో దాని నుంచి అంత తేలిగ్గా దాన్ని విడిచిపెట్టి ఎలా నిద్రపోగలిగారు ఎలా నిద్రపోగలిగారు సో అంత సింపుల్ అది ఒకనా కోర్టులో పదేళ్ల నుంచి నడిపిస్తున్నాడు కేసు పదేళ్ల నుంచి నడుస్తున్నాడు నడుస్తుంటే ఆవేళ జడ్జిమెంట్ ఇస్తారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది సో వారికి పొద్దున్న జడ్జిమెంటు వెళ్ళాడు కోర్టుకి జడ్జిమెంట్ అంటే కోర్టు పదింటికి తెరుస్తాడు కాబట్టి పదింటికి అలా తెరిచేసి ఆ జడ్జిగా రోడ్డు మీకు వచ్చేసరి జడ్జిమెంట్ ఇదిగోరా అని చెప్తారని వీడు అనుకుంటాడు అలా ఏమి ఉండదు వీడు వెళ్ళేప్పటికీ పదింటికి తలుపులు తీశారు వీడి జడ్జిమెంటే కాదు కాదు కోర్టులో ఇంకా లక్ష పనులు మధ్యాహ్నం ఒంటిగంట అయినా ఇంకా వీడి జడ్జిమెంట్ రాలేదు వీడు మూల కూతురు రెండు మెతుకులు అక్కడెక్కడో హోటల్లో గతికి ఓ మూల కూర్చుని కొనుకుబాట్లు పడుతుంటే జడ్జిమెంట్ వచ్చింది అప్పుడు వీడి లాయర్ వచ్చి ఏమై ఆ జడ్జిమెంట్ చెప్తుంటే నువ్వు నిద్రపోతావు ఏమిటి అని అడుగుతున్నాను అస అలాగానే ఉనికిపడి లేచి అప్పుడు ఆ జడ్జిమెంటు ఆ సంసారం అంతా తెచ్చుకుని అప్పుడు మళ్ళీ